ఇవాళ మనం ఇంకో కథ అది కూడా తాబేది గురించే చెప్పుకుందాం ఒక ఫారెస్ట్ ఉంది తను ఆ ఫారెస్ట్లో లో ఆ ఫారెస్ట్ అంటే మనం మొదటి నుంచి కదా ముందు ఫారెస్ట్ అంటే చెట్లు ఉండాలి చెట్ల మధ్యలో తిరుగుతూ యానిమల్స్ ఉండాలి రకరకాల యానిమల్స్ ఉంటాయి అవన్నీ కూడా ఫ్రెండ్లీగానే ఉంటాయి ఫైటింగ్ చేసినవి తక్కువ ఉంటాయి కలుసుకోవడాలు మాట్లాడుకోవడానికి చేసుకుంటూ ఉంటాయి ఓకే అలా అంటుండ ఆ ఫారెస్ట్లో ఒక ర్యాబిట్టు ఒక తాబేలు ర్యాబిట్ అంటే కుందేలు అంటాం అన్నమాట కుందేలు తాబేలు రెండూ కూడా ఒకసారి కూర్చుని కబులు చెప్పుకుంటూ నేనే బలం అంటే నేనే బలం అనుకుంటున్నాయిటానికి తాబేలుకి పైన ఒక పెద్ద షెల్ ఉంటుంది షెల్ అంటే ఏంటి మనం బట్టలు వేసుకుంటాం చూడు అలా బట్టల దానికి ఒక పెద్ద చాలా స్ట్రాంగ్గా ఉండే ఒక ఉంటుంది దాని మీద మనం కొట్టినా కూడా అది ఏం ఏమీ కాదనమాట అంత స్ట్రాంగ్గా ఉంటుంది పైన ఎక్కి నుంచున్నా కూడా పెరగదు అప్పుడు మరి చెప్పు ఇప్పుడు ఫైటింగ్ ఉన్ననుకో ఈ తాపేలు ఏం చేస్తుంది అందులోకి దాని కాళ్ళు తలకాయ రెండు కూడా అందులో లోపల లాగేసుకుంటుంది లోపల లాగేసుకుంటే ఇంకా దాన్ని ఏమీ చేయలేరు ఎవరు అంత స్ట్రాంగ్గా ఉంటుంది కుందేలేము సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు నేనే బలం అంటే నేనే బలం అంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఆ రెండూ ఫైటింగ్ పెట్టుకుంటే ఎవరు నెగ్గుతారు డెఫినెట్గా తాబేలే నెగ్గుతుంది తాబేలు నెగ్గుతుంది అనే ఓడిపోదు తాబేలు తిరిగి కొట్టడం చేత కదా దా దాక్కుంది అంటే ఇంకెవరు ఏమీ చేయలేరు అలా ఉంటుంది ఆ తాబేలు అలా చెప్పిందిట నేను అందుకోసం నేనే స్ట్రాంగ్గా ఉంది అప్పుడు కుందేలు ఆలోచించిందట దీనికంటే మనం ఎందులో గ్రేటు ఏం చేస్తే బాధ బాగా ఉంటుంది మిమ్మల్ని ఎలా చెప్పాలి అయ్యో అని ఆలోచించి ఏ నేను నీకంటే ఫాస్ట్గా రన్ చేయగలను అంత తాబేలు ఏ నేను నేను ఫాస్ట్గా రన్ చేయగలను నేను ఎప్పుడూ చూడలేదు నువ్వు రన్నింగ్ నేనే నేనే పెడతాను నేనే అంటే నేనే అని ఇద్దరు కాసేపు అనుకున్నాయి అనుకున్నాక సరే అయితే పని చేద్దాం ఇక్కడి నుంచి అంత దూరంగా ఒక చెట్టు ఉంది ఆ చెట్టు దాకా వెళ్ళి ఎవరైతే వెనక్కి వస్తారో ఇక్కడికి మళ్ళీ వాళ్ళు విన్ అయినట్టు మరి మోసం చేయకూడదు చెట్టు దాకా వెళ్ళాలి వెనక్కి రావాలి అంతట సరే మనకైతే ఓ పని ఇక్కడ కొందరిని అక్కడ కొందరిని నుంచో మనం మన ఫ్రెండ్స్ని అప్పుడు వాళ్ళు మనం ఆ చెట్టు దాకా లేదా వెనక్కి వచ్చామా లేదా ఎవరు ఫస్ట్ వచ్చారు ఇవన్నీ డిసైడ్ చేస్తారు మనం రన్నింగ్ రొసైడ్ చేస్తాం కదా అలాగే ఎక్కడన్నా ఒక గోడం కుట్టుకోవాలి మళ్ళీ వెనక్కి రావాలి అలా పెట్టుకున్నాయి సరే అనుకున్నారు అనుకున్నాక రెడీ వన్ టూ త్రీ అని చెప్పారు ఎవరోనో అని బయలుదేరేట కొంచెం చాలా ఫాస్ట్గా జంపులు చేసుకుంటూ పరిగెడుతుంది తాబోయలేమో జంపు కూడా చేయలేదు బాని బాడీ మీద షీ షీల్డ్ ఉంటుంది కదా ఆ షీల్డ్ ఉన్నప్పుడు జంప్ చేస్తుంది చేయడానికి అందుకోసం అదేమో స్లోగా పెడతాం అందిట స్లోగా పెడుతూ పెడుతూ పెడుతూ పెడుతూ అందిట కుందేదేమో ఫాస్ట్గా పెడుతాం ఓసారి వెనక్కి తిరుగు చూసిందిట తాబేలు ఎక్కడా కనపట్లేదు ఎక్కడో దూరంగా వెనక్కి ఎక్కడో ఇంకా ఉంది అప్పుడు దీనికి కనిపించిందిట అవును మనం ఎందుకు ఇంత కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడం తాబేలు ఎప్పటికొచ్చాను ఏమయ్యాను మనం కాసేపు రిలాక్స్ అవుదాం రిలాక్సింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం కాసేపు రిలాక్స్ అయితే నమ్మరిగా నడుచుకుంటూ విల్నా కూడా మనం తాబేలు కంటే ఫాస్ట్గానే పెడతాం అని చెప్పేది చెట్టు కింద కాస్త రెస్ట్ తీసుకుంటాం అని చెప్పి కూర్చుందిట కూర్చునేసరికి హాయిగా చల్లగా గాలి వస్తుంది తిట అప్పుడే అది చక్కగా వేసుకుందిట అన్నీ అయ్యేప్పటికీ దానికి హాయిగా నిద్ర పట్టిందిట కాసేపు అయ్యాక వచ్చింది మెలకు వచ్చి చూసింది తాబేలు ఇంకా ఎక్కడ కనబట్టలేదు ఓహో ఇంకా తాబేలు రాలేదు అది మన దాకా వచ్చాక మన్ని క్రాస్ చేశాక అప్పుడు మనం లేచి దడా దడా పెడుతూ ఇటు అటు పెడి పరిగెత్తాం అది అక్కడికి వెళ్ళేలాప నేను ఇలా చేయగలను అనుకుందిట అక్కడే ఇంకా ల్యాక్స్ అయితే కూర్చుందిట ఇంతలో అన్ని బయలుబే బి బిబలే చప్పట్లు కేకలు అందరూ ఇదేమిటి ఎందుకందరు చప్పట్లు కొడుతున్నారు ఏమో జరుగుతుంది అని చెప్పి అది వెనక్కి వెళ్ళి చూసిందిట చూసేపటికి తావేలు స్లోగా అక్కడ ఈ చెట్టుని రీస్ చేస్తుంది ఎక్కడ చెట్టుని ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారో ఆ ఇది పడుకుండగానే తావేలు ఆ చెట్టు దాకా వెళ్ళి నెమ్మదిగా మళ్ళీ నెమ్మదిగా వెనక్కు అందుకోసమే అది వెళ్ళిపోవడం చూడలేదు ఇది ఇంకా వెడుతుందేమో వెడుతుందేమో అని వెయిట్ చేస్తుంది ఇదేమో వెళ్ళడం తావడం కూడా చేసేసింది దాంతో ఏమైంది ఆ రేస్లో కౌందేలేమో ఓడిపోయింది తాబేలు నెగ్గేసింది అందరూ కుందేల్ని చూసావా నువ్వు యూ దీఫెలో నువ్వు అక్కడ మధ్యలో పడుకున్నావు లేకపోతే నువ్వే నెగ్గేదనివి కానీ తాబేలు చూడు ఒక పని అనుకుంది పని అయిపోయేదాకా రెస్ట్ తీసుకోకుండా రిలాక్స్ అవ్వకుండా నిద్రపోకుండా నడుచుకుంటూ వెళ్ళింది నడుచుకుంటూ వెనక్కి వచ్చింది అందుకోసం స్లోగా అయినా కూడా అదే విన్ అయింది నువ్వు వెళ్ళగలవు అందుకోసమే నీకు అలా వెళ్ళగలను నువ్వు ప్రౌడ్ అయ్యవు కూర్చుండిపోయావు నువ్వు రాస్ట్ నువ్వు విన్ కాలేకపోయావు కనుక ఎప్పుడూ కూడా మనం ఏదైనా పని అనుకున్నప్పుడు మధ్యలో ఆపేసి రిలాక్స్ అవుతాను ఇంకేదో చేస్తాను అనకూడదు పని జాగ్రత్తగా కరెక్ట్గా చేయాలి స్లోగా చేసినా పర్వాలేదు పూర్తిగా చెయ్యాలి ఆ తర్వాతే మనం రెస్ట్ తీసుకోవాలి తప్ప పని మధ్యలో ఆపేసి ఎప్పుడూ కూడా కాసేపు రెస్ట్ తీసుకుందాంలే అంటే ఆ లోపల పని ఎక్కడ దాకా చేసామో మర్చిపోతాం మళ్ళీ ఏం చేయాలో మర్చిపోతాం ఈ లోపల పెయింటింగ్ చేస్తున్నాం అనుకో పెయింటింగ్ కోసం కలుపు అన్నీ ఎండిపోతాయి అలా అవుతుంది ఓకే అందుకోసం బుద్ధిగా అనుకున్న పని ఇన్ టైం చేస్తూ ఉండం అలవాటు చేసుకుంటావు కదా ఓకే